కీర్తన రెండు వందల యాభై ఒకటి పట్టిన ముట్టనుండరు పదరుదురంతలోనే ఎట్టనెదుట మిమ్ము నెరిగి నెరగరు గుక్కక మూడు లోకాలు కొలిచితివని నీకు మొక్కుదురు పరులకు మొక్కకుండరు అక్కరధీర శ్రీపతివని నిన్ను వేడుదురు వెక్కసకు దైవాల వేడుకోక మానరు కందువ బ్రహ్మగన్నట్టి ఘనుడవు నీ వారమందురు పరులవార మనకుండరు అంది వేదాలు తెచ్చే యాతడవు ఎందు నెంచి పరులను ఎంచకుండరు ఇత్తల నారదాదులకు ఏలికని నీ మరగు చొత్తురు పరులమాటు చొరకుండరు అత్తిన శ్రీవేంకటేశీ మాయలింటే ఎత్తిన వెర్రులు లోకులిట్టే భ్రమతురు